మధ్యలో అది ఏ ఒకటి ఉందని అది ఎక్కడో గాలిలో వెళ్ళాడుతోందని అలాంటివి వీళ్ళు చెప్పరు అదంతా పురాణం ఇంకా పౌరాణికులు అయితే అలా చెప్తూనే ఉంటారు వాటి గురించి చాలా చెప్తారు దార్శనికుల స్కీములు అన్నీ సింపుల్గా ఉంటాయి వీళ్ళకి జీవుడు కర్మఫలము ఉంటుంది ఆ జీవుడు వాడి కర్మఫలం అనుభవించడానికి ఈ దేహాన్ని వదిలిపెట్టి ఇంకో దేహానికి పోతాడు తప్ప ఇక్కడే వెళ్ళాడు మనందరినీ భయపెడుతో మధ్య మనల్ని పట్టుకుని ఇబ్బంది పెడుతో ఇలాంటివన్నీ చేయడు వారికి అవకాశం లేదు చేయడానికి ఎందుకంటే వాడు ఇంకో దేహానికి పోవాలి పోయి ఎందుకు పోవాలి తస్షాధిష్ఠానాత్ శరీరాత్ అన్యత్ర వృత్తిభావాత్ దాన్ని తెలుగులోకి అనువాదం చేస్తే మీకు తెలిసిపోతుంది తస్యా ఆ జీవుడు తస్య షష్ఠికి ప్రథమావృత్తి చెప్పండి ఆ జీవుడు అన్యత్ర వృత్తి అభావా దేహమును మినహాయించి మరొక చోట ఉండుట లేదు వృత్తి అంటే ఉండడం వర్తనే ఉండడం జీవుడు దేహమును విడిచి ఇంకొక చోట ఉండుట లేదు అభావా ఎందుకని అలా ఎందుకు చెప్పారు అంటే జీవుడు కర్మఫలాన్ని అనుభవించాలి వాడు జీవుడు ఎప్పుడు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఆ జీవుడు అంటే అదే కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు ఇప్పుడు పెద్ద వయసు వాడు ఏదో ఒక శారీరకమైన ఇబ్బందిని అనుభవిస్తూనే ఉంటాడు వాడు ఏదో పళ్ళు తల్లుప్పో కాళ్ళు ఏదో అలా పోతూ ఉంటుంది ఇది అంతా టిప్ టాప్ అనేది ఏమి సో ఆ విధంగా సో వీడు జీవుడంలో వాడు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు కాదని నిద్రపోతున్నాడు అది కర్మఫలమే నిద్ర పట్టిందంటే కర్మఫలం కాదు నిద్ర పట్టకపోతే తెలుస్తుంది కర్మఫలం అనే విషయం నెగిటివ్ బాగా తెలుస్తుంది కాబట్టి కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి ఏ పోని అయితే పోని గాలిలో ఉండి అనుభవిస్తున్నాం భోగాయతనం శరీరం భోగానికి అంటే కర్మఫలానుభవానికి సుఖమైనా దుఃఖమైన ఆశ్రయము ఆయతనము అంటే ఆశ్రయము శరీరమే ఏమంటే ఎలక్ట్రిసిటీ తన మజాక తన తడాఖ చూపించాలంటే ఫ్యాను దీపము ఏదో ఒకటి ఉండాలి లేకపోతే తన తడాఖాను చూపించలేదు అలాగే జీవుడు కర్మఫలాన్ని అనుభవించాలి అంటే ఆ భోగమునకు ఆశ్రయమైన దేహం ఉండాలి పోనీ కొంతకాలం కర్మఫలాన్ని అనుభవించకుండా బయట ఎక్కడో ఉంటాడు అంటే అలా ఉండడు కర్మఫలాన్ని అనుభవిస్తూనే ఉంటాడు అంచేతనే ఇప్పుడు ఇక్కడ బయలుదేరితోనే హైదరాబాద్లో బయలుదేరుతోనే ఢిల్లీలో ఆ ఫలాన రూమ్ నా కోసం సిద్ధంగా ఉందని వీడు ఎలా అయితే తెలుసుకుంటాడో మానసికంగా ఒక రూమ్ని ఫిక్స్ చేసుకుంటాడో జీవుడు కూడా ఈ దేహాన్ని విడిచిపెడుతూనే ఇంకో దేహాన్ని ఫిక్స్ చేసుకుంటాడు ఫిక్స్ చేసుకుని ఈ దేహాన్ని విడిచిపెట్టేసి ఆ దేహం మీదకి జంప్ చేసేస్తాడు డీటెయిల్స్ మీరు వర్కౌట్ చేసుకోవాలి ఆ దేహం తల్లి గర్భంలో ఉంటుంది ఇంకా ఆ డీటెయిల్స్ అన్నీ వర్కౌట్ చేసుకోవాలి ఇంకో దేహంలో పడిపోతాడంతే వెళ్ళి సో ఆ రకంగా మధ్యలో వ్రేలాడము అనేది అంటే ప్రేతాలో మీరు అంటే మరి ఇంకో ప్రశ్న వస్తుంది ఇక్కడ విధులు క్షణంలో అక్కడికి చేరలేడు కదా ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా తల్లి గర్భంలో ప్రవేశించాలంటే కూడా ఎంతో కొంత గ్యాప్ ఉంటుంది కదా ఈ గ్యాప్లో వీడు ఎలా ఉంటాడు మన ఆ గ్యాప్లో వీడు ఎవరైనా ఇంకో అన్ని జయ్యలు అయి కదా అంటే ఆ గ్యాప్లో వీడు మూర్ఛావస్థలో ఉంటాడు అని చెప్పారు ఎందుకంటే మూర్ఛావస్థలో లేకపోతే సుఖాన్నో దుఃఖాన్నో అనుభవిస్తూ ఉండాలి సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ అనుభవిస్తూ ఉండాలి అంటే దేహం ఇంకా దేహం రాలేదు ఓ దేహం పోయింది కొత్త దేహం రాలేదు ఈ మధ్యలో సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాడు తప్ప సస్పెండెడ్ యానిమేషన్లో ఉంటాడు మూర్ఛితుడే ఉంటాడు తప్ప చేతనుడుగా ఉండడు చే ఉండడు ఎందుకంటే తెలిస్తే సుఖమైన అవ్వాలి దుఃఖమైన అవ్వాలి అలా వర్ణించారు ఇప్పుడు పుణ్యం అయిపోయిన వెంటనే దేవలోకం నుంచి తోసేస్తారు అప్పుడు ఎలా పంచాయతీ నుంచి వస్తుంది దోశ ఇస్తే అప్పుడు ఏమవుతాడు వాడు ఏం చేస్తాడు మేఘంలోకి వస్తాడు మేఘంలోంచి పృథివీలోకి వస్తాడు పృథివీలోంచి మొక్కలోకి పండులోకి కాయలోకి వెళ్తాడు దాంట్లో నుంచి పురుషుడు దేహంలోకి వెళ్ళి దాంట్లో స్త్రీ గర్భంలోకి వెళ్తాడు మరి మధ్యలో వీడు తెలుగుగా ఉంటాడంటే తెలుగుగా ఉండడు తెలుగుగా ఉంటే ప్రేతమనే అవుతాడు తెలుగుగా ఉండడు మూర్ఛితుడై ఉంటాడు కాబట్టి ఈ కథ అంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే దెయ్యాలు అవి మీరు పట్టించుకోవద్దు శంకర్లో ఏమంటున్నారో చూడండి అంటే తస్య భోగాధిష్టానాత్ శరీరాత్ అన్యత్ర వృత్తిభావాత్ వాడు వచ్చి ఈ దేహంలో ప్రవేశించాడనుకోండి దెయ్యం పట్టింది ఒకడికి దెయ్యం పట్టింది వాడొచ్చి ఈ దేహంలో ప్రవేశించాడనుకోండి దాని అర్థం ఏంటో తెలిసిన వాడికిప్పుడు వీడు అనుభవించాల్సిన సుఖ దుఃఖాలను కూడా వాడు అనుభవిస్తున్నాడని అర్థం అది కర్మఫలం యొక్క డిస్ట్రిబ్యూషన్కి ఆ బేసిక్ లాకి ఎగ్నిస్ట్ అది అలా ఏముండదు ఇప్పుడు అప్పుడప్పుడు దెయ్యం పట్టిన వాళ్ళు కనపడతారు మీకు ఆ దెయ్యం వాళ్ళు ఏమంటారంటే నాకు దెయ్యం నేను దెయ్యాన్ని నేను ఇది నేను అది అంటారు ఈ అమ్మాయికి దెయ్యం పట్టిందనుకోండి అమ్మాయి నేను అమ్మాయిని కాదు నేను అప్పుడెప్పుడో ప్రాణం పోయిన ముసలం ఉంది కదా ఒక ముసలావిడ ఒకటి ఆవిడ ప్రాణం పోయింది ఆవిడ్ని నేను అని ఆ అమ్మాయి చెప్తుంది కావాలండి అంటే అప్పుడు ఆ ఊళ్ళో వాళ్ళందరూ ఏమనుకుంటారు అప్పుడప్పుడో నెల రోజుల క్రితం చచ్చిపోయినావిడ ఈ అమ్మాయిని దెయ్యమే పట్టి అని అనుకుంటారు అదంతా కూడా తప్పే ఎందుకు తప్పంటే ఈ పట్టే దెయ్యం ఎప్పుడూ ఆ అమ్మాయికి తెలుసున్న దెయ్యమే అవుతుంది అమెరికాలో ఉన్నవాడు ఎవడో ముక్కు మొందలేని వాడు వచ్చి పట్టడం అర్థమైందా మీకు పాయింట్ దాన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఇది హాలిసినేషన్ అని అర్థమైంది ఇప్పుడు దేవుడు ఫోటో నుంచి భస్మం వస్తుంది చపాతీలు వస్తాయి తప్ప పిజ్జాలు రావు అంటే వీళ్ళకి పిజ్జాసిన కల్చర్ లేదనమాట వీళ్ళకి అంటే వీళ్ళ బుద్ధిలో ఉన్నవే వస్తాయి అంటే దాని అర్థం ఏంటండి అలాంటి పాయింట్ మీకు ఏమైనా అర్థమైందా నేను చెప్పిన పాయింట్ కాబట్టి ఈ అమ్మాయికి తెలుసున్న దెయ్యమే వచ్చి పడుతుంది అంటే అర్థం ఏంటి అప్పుడు ఎప్పుడో ఎవరిలో పెద్దాన్ని పోతే ఆ విషయం అమ్మాయికి తెలిసింది అది మనస్సులో దృఢమయ్యి ఈ అమ్మాయి హాలిసినేషన్లో ఉంది అని అర్థం హాలిసినేషన్ దెయ్యం పట్టడం అంటే ఇట్ ఈజ్ ఎ హాలిసినేషన్ అలాగే ఈ పూనకం పట్టింది చూసారా దేవుడు వచ్చి పూనేడని రంగమని ఇదని దట్ ఈజ్ ఆల్ హాలిసినేషన్ ఈ రెండు రకాలు ఇట్ ఈజ్ ఏ కంట్రైవ్డ్ హ్యాలిసినేషన్ అంటే వాడు అలాగా ఎక్సైట్ అయిపోయి బాగా స్ట్రాంగ్ టీయో ఏదో తాగేసి బాగా పైచ్యం ఎక్కిపోయి వాడు కంట్రైవ్ చేస్తాడు హ్యాలసినేషన్ ఆ హాలుసినేషన్ అయిపోయిన వెంటనే బాగానే ఉంటాడు ఇది ఒకప్పుడు డోపమీన్ లెవెల్స్ బ్రెయిన్లో తేడా వచ్చి హాలిసినేషన్ వస్తుంది డోపమీన్ న్యూరాన్స్ ఫైర్ చేస్తూ ఉంటాయి బిట్వీన్ వన్ న్యూరాన్ అండ్ అనదర్ న్యూరాన్ ఆ సిగ్నల్స్ని క్యారీ చేసేటువంటి కెమికల్ ఒకటి డోపమీన్ ఒకటి ఆ డోపమీన్ దానికి దురదృష్టవ శాత్తు దాంట్లో ఆ లెవెల్స్ పెరిగినా సమస్యే తగ్గిన సమస్య షుగర్ లాగా షుగర్ తగ్గితే ఓ సమస్య పెరిగితే ఇంకో సమస్య ఆ లిమిట్లో ఉండాలి అలాగే బ్రెయిన్ కెమికల్స్ డోపమీన్లో తేడా వస్తుంది తేడా వస్తే హాల్యూసినేషన్ మొదలవుతుంది ఆ హాల్యుసినేషన్లో ఆ బుద్ధి యొక్క ఉన్న సంస్కారాలను బట్టే హాల్యూసినేషన్స్ అన్నీ వస్తాయి అంచేతనే ఈ హాలుసినేటింగ్ పీపుల్ ఉంటారా పిచ్చమ్మాయిలు అబ్బాయిలు వాళ్ళు అన్నయ్యని చూసారా అన్నయ్య బాగున్నావా అంటాడు అంటున్నాయి పిచ్చి అమ్మాయి తల్లిదండ్రులు నేను అమ్మాయిని అడిగాను పిచ్చిది తల్లిపోయింది మీ అమ్మగారు పోయారు నీకు గుర్తుందా నాకు తెలుసు మరి నువ్వు ఏం చేసావంటే ఏం చేస్తాను ఏడ్ చేయనని చెప్పింది నేను నోరు మూసుకున్నా ఇంకా మాట్లాడాను అమ్మాయి కాదు పిచ్చిది మనం పిచ్చి వాళ్ళ ఎలా చెప్పింది చూడండి అదంతా హ్యాల్సినేషన్ లో కొన్ని రీజనబుల్ ఉంటాయి చాలా భాగం అన్రీజనబుల్ కూడా ఉంటాయి ఆ సంస్కారాలను బట్టి వస్తాయి అంతేకాదు మనం అక్కడి నుంచి భూతవైద్యుడని లేకపోతే ఇదని మంత్రాలని తంత్రాలని అలా పెట్టకూడదు చక్కగా ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకుని వెళ్ళాలి వాళ్ళు ఏదో మంది ఇచ్చే ఓపమ్యూన్ లెవెల్స్ని సెటరైట్ చేస్తారు దానికి ఏమో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇంకా అనుభవించడమే మరి దుఃఖం అంటే అలాగే ఉంటుంది అంతేగాని దెయ్యాలని ఇదని అదని ఎవడో నేను దెయ్యం విప్పిస్తానని గురదాడు అప్పారావు గారి కన్యాశుల్కంలో దెయ్యాన్ని వదం ఘట్టం అలా ఉంటుంది అంత హ్యాల్సినేషన్ కాబట్టి ఏదో పురాణంలో ఇలా చెప్పారో అలా చెప్పారో అని అక్కడి నుంచి ఆ విధంగా మనం వెళ్ళకూడదు అని చెప్పి నేను నన్ను అడుగుతారు పోతే పదకొండు రోజులని నేను ఏమని చెప్తానంటే అది మృతికారు స్మృతికారులు అలా పెట్టారయ్యా స్మృతికారులు అలా పెట్టారు ఆ పోయిన వాళ్ళ స్మృతులు వీళ్ళ బుద్ధిని ఇంకా నిలిచి ఉంటాయి కాబట్టి వాళ్ళకు కొంత టైం ఇచ్చి ఆ టైంలో మీరు సంసారంలో ప్రవేశించి లౌకిక వ్యవహారాలన్నీ చేయకుండా ఆ టైంలో ఆ వాళ్ళ స్మృతి నిమిత్తం ఇంట్లోనే ఉండి ఆ స్మరించుకుంటూ ఉండండి అని స్మృతి కార్లు పెట్టారు వాళ్ళు ఆ పెట్టినప్పుడు అది సొసైటీ వాజ్ ఏ స్లో మూవింగ్ సొసైటీ ఇప్పుడు ఫాస్ట్ పేస్ట్ సొసైటీ ఈ స్లో స్లో మూవింగ్ ఫాస్ట్ పేసులు మీకు మీకు అనుభవం వస్తుంది ఇప్పుడు విలేజ్కి వెళ్ళారనుకోండి హైదరాబాద్ వచ్చారనుకోండి ఇక్కడ చాలా ఫ్యాస్ట్ పేస్డ్ ఉంటుంది విలేజ్లో ఈవెన్ కాకినాడే నాకు అనుభవం కాకినాడే మోర్ స్లో మోర్ రిలాక్స్డ్గా ఉంటుంది హైదరాబాద్ వస్తే ఫ్యాస్ట్ పేస్టు నేను హైదరాబాదు న్యూయార్క్ చూసుకుంటే న్యూయార్క్ వెళ్తే నాకు ఫ్యాస్ట్ పేసుడ్ అయిపోతుంది లైఫ్ హైదరాబాదులో రిలాక్స్డ్గా పోతూ ఉంటుంది కాబట్టి సో ద పాయింట్ ఇస్ అప్పుడు ఫాస్ట్ ప్లేస్ట్ అప్పుడు స్లో మూవింగ్ సొసైటీ కనుక పెళ్లి ఐదు రోజులు చేసేవాళ్ళు ఇప్పుడు పెళ్లి ఐదు రోజులు చేస్తారా వాళ్ళనా ఐదు పోటలు కూడా చేయట్లేదు ఐదు నిమిషాల్లోకి వచ్చింది శ్రాద్ధాది కర్మలు కూడా పదకొండు రోజులు పెట్టారు నేను అలా ఉంటాను అలా పదకొండు రోజులను పెట్టారాయా మీరు ఏదైనా మీకు చేతనైతే పదకొండు రోజులు మీరు ఆ ఈశ్వరుని స్మరించుకుంటూ ఇతర కార్యక్రమాలను పెట్టుకోకుండా ఉండండి మాకు అంత టైంలో పొని ఐదు రోజులు చేయండి ఐదు రోజులు పెట్టుకోండి అలా చేయచ్చు మీరు ఏదో ఐదు రోజులు ఆ కర్మను చేసుకుంటాం ఇంటి దగ్గర ఉండండి ఈశ్వరుని స్మరించుకుంటాం మాకు అది చేత పని మూడు రోజులైనా చేయండి రా బాబు ఇంకంతకంటే తగ్గిస్తే బాగుండదు అది చెప్తూ ఉంటా మూడు రోజులు కొంచెం ఆ పోయిన వాళ్ళ మీద ఉండే ప్రేమతో మూడు రోజులు ఏ పని లేకుండా ఇంట్లో ఉండే రామనామాన్ని జపిస్తా ఆ కర్మని చేసి ఏవో దానం ధర్మం చేసి నలుగురికి నలుగురు బతుకులు భోజనం వంటించి కాలక్షేపం చేయటం ఇంకా మిగతా పనులు అంతే తప్ప ఆ ప్రేతం ఇక్కడ వేళ్లాడుతుంది అక్కడ వేలాడుతుంది ఇత ఇల్లు తలుపులు మూసేసి పెట్టండి ఇంకా దెయ్యం అక్కడే ఉండుంటుంది ఇలాంటి పిచ్చివేషాలు వేయకండి ఆ కర్మను పూర్తి చేసి పుణ్యాహవచనం చేసేసి ఇల్లంతా కడిగేసి అవసరమైతే వెళ్ళవేయించేసి అది ఇచ్చేసేయండి అంతే అయిపోయింది అంటే తప్ప ఇంకా అక్కడ ఏదో పట్టుకుని భ్రమలో మీరు ఉండవద్దు అని చెప్తూ ఉంటాను అలా నేను ఎందుకు చెప్పానంటే ఇటువంటివి చదివి చెప్పాను తస్య భోగాధిష్టానాత్ శరీరాధత్ర వృత్తి అభావాత్ ఇక్కడ మన చర్చ కాదు నిజానికి కానీ మరి అలాగే ఉంటాయి అక్కడ ఉన్న విషయాన్ని పట్టుకుని అనేక రిలేటెడ్ ఇష్యూస్ సెటిల్ అవుతూ ఉంటాయి భాషను చదివితే కర్మకర్తృ వ్యపదేశ కర్మకర్తృ వ్యపదేశం ఉంటుంది అంటే ఇక్కడ వెరీ ఇంట్రెస్టింగ్ కర్మ ఇప్పుడు ఆ కర్తరి ప్రయోగము కర్మని ప్రయోగము కర్మకర్తరి ప్రయోగము రెండు ఉంటాయి ఎలాగంటే కర్తరి ప్రయోగం ఉందనుకోండి రాముడు రావణుని సంహరించను కర్తరి ప్రయోగం కర్మని ప్రయోగము రామునిచే రావణుడు సంహరింపబడ్డాను కర్మకర్తరి ప్రయోగం ఎలా ఉంటుందో తెలుసు అంటే అదే కర్మ అదే కర్త అదెలాగంటే గుడ్డు తనను తానే పొదిగి పొదిగించి పిల్లలు పుట్టింపజేశాను అన్నారనుకోండి ఇక్కడ కర్త ఎవరు గుడ్డు కర్మ ఎవరు గుడ్డే పొదిగించబడినది గుడ్డే గుడ్డుని పొదిగించింది ఎవరు గుడ్డే పొదిగించింది సో అలా అలాగంటే నేదో కర్మకర్త వ్యవేశం ఇలాగే ఇంకొకటి యోగమాయ తనను తానే ఆ మాయాశక్తి తనను తానే జగత్తుగా ప్రకటించను వ్యాక్రీయత అని ఉంటుంది అది కర్మకర్త ప్రయోగం ఇప్పుడు జగత్తుగా ప్రకటించినది ఎవరు మాయాశక్తి ఎవరిని జగత్తుగా ప్రకటించింది తననే కర్మకర్తృ వ్యపదేశం అర్థమైంది కాదండి కర్మకర్త నది తనను తాను ముందుకు తోసుకుపోతోంది అనాలనుకోండి అది కర్మకర్తృ ప్రయోగం అటువంటి కర్మకర్తృ వ్యపదేశం వ్యపదేశము చెప్పుట అది ఇక్కడుంది ఈ ఉపాసనలో ఉంది దాన్ని కూడా ఇక్కడ ఉపాసము బ్రహ్మయే కానీ జీవుడు కాదు అని మనకి తెలుస్తోంది అనే సూత్రం అదేమిటో చదివితే తెలుస్తుంది కర్మకర్తృవ్యపదేశాచ ఇత శారీర మనోమయత్వాది గుణ అంటే అర్థం ఏంటి మనోమయ ప్రాణశరీర భారూప సత్య సంకల్ప అని వర్ణించారే అది ఉపాస్యమది అది బ్రహ్మయే గాని జీవుడు కాదు శారీరుడు కాదు అని చెప్పడానికి ఇది కూడా మరొక కారణము ఏవటది ఎస్మాత్ కర్మకర్తృవ్యపదేశోవతి ఏమిటా మరో కారణం అంటున్నారు ఏమిటా కారణము ఏ కారణమనగా ఈ వాక్యమునందు ఈ ఉపాసనావాక్యమునందు కర్మకర్తృవ్యపదేశము ఉన్నది ఏమిటది ఏతమి ప్రీత్యా అభిసంభవిస్ ఖర్ను ఉంది అక్కడే ఇతహ ప్రేత్యా ఈ దేహము నుండి విడిచిపెట్టేసిన తరువాత ఇతా ప్రేత్య ఏతం ఈ బ్రహ్మను అభిసంభవితాస్మి నేను అభిసంభవితాస్మి అంటే లుట్ ఉత్తమ పురుష ఏకవచనం భవిత భవితారౌ భవితారవితాసి భవితస్థాస్థ భవితాస్మి అది అభీసం ఉపసంకరం నేను ఈ పరబ్రహ్మ ఏతం దీనిని విలీనమై దీనిని దీనిని గూర్చి విలీనమైపోతాను అని ఉండి ఉపాసన ఉపాసకుడు అంటున్నాడు నేను దీనిని గూర్చి విలీనమైపోతాను నేను ఎవరు ఉపాసకుడు దీనిని గూర్చి అంటే అది ఏది ఉపాస్యము ఆ ఉపాస్యమును గూర్చి విలీనం అయిపోతాము ఇప్పుడు కూడా ఉపాసకుడు ఉపాస ముందు విలీనం అవుతాడు అది దాని లెక్క ఇవన్నీ మన పురాణ దృష్టిలో పడితే ఇవి ఏవి కూడా పొసగవు జనల జనుల దృష్టి కూడా వీటి శాస్త్రీయమైన విషయాలకు దూరంగా ఉంటుంది యొక్క రహస్యం ఏంటంటే ఇప్పుడు ఎవడు దేన్ని ఉపాసిస్తాడో అది అయిపోతాడు ఇప్పుడు మీరు అగ్నిని ఉపాసించారనుకోండి మీరు అగ్నిస్వరూపుడు అయిపోతారు అంతే తప్ప మీరు అగ్ని మీరు తప్పన దేవతను ఉపాసించారనుకోండి ఆ దేవతాస్వరూపుడుగా అయిపోతారు ఆ దేవతలో విలీనం అయిపోతారు అంతేగాని ఆ దేవత అక్కడెక్కడో ఉంటుంది మీరు ఇక్కడే ఉంటారు మీరు కొన్న లాటరీ టిక్కెట్గా ఆవిడ టిక్కెట్ తగ్గిలిట్లా చేస్తుంది అలా ఏకే బాధ ఇదంతా కూడా శాస్త్రీయమైన మాటలు కావు ఇవన్నీ తరువాతి కాలంలో వీళ్ళందరూ పెట్టుకున్నారు హనుమంతుడికి వడమాల వేస్తే కోరికలన్నీ తీరునో ఎవడో ఒక గాయలు మొదలుపెట్టాడు అది కొంచెం సిన్సియర్గా ఆయన చేస్తే అది కొనసాగుతుంది హనుమంతుడికి కళ్యాణం ఒక ఆయన మొదలుపెట్టాడు నేను ఎరుగుదాం ఆయన్ని ఆయన పర్సనల్గా ఎరుగుదాం ఆయన పెద్దవారు పాపం ఇప్పుడు జీవించి మరో అది సంగతి నాకు తెలీదు తెనాల్లో ఉండేవారు హనుమంతుడికి కళ్యాణం అని మొదలుపెట్టారు వాజపేయి చేశారు వాజపేయం చేశారు ఆయన అంత పెద్ద కొరత ఉన్నాను మా నాయనగారు అడిగాను ఏమండి వాజపేయి చేశారు సరేరా నువ్వు దాని గురించి ఊరికే సాగదు ఇంకో వాజపేయం చేశారు ఆయన మరి హనుమంతుడి కళ్యాణం హనుమంతుడి కళ్యాణం అనవసరం నన్ను అడిగితే సీతారామ కళ్యాణం సరపడుతుంది సీతారామ కళ్యాణం కూడా కాదు రామ వ్రతం చేసుకోవాలి సీతారాములు రాముడికి పూజించుకుని రామలాభాలు జపించుకుని రామాయణాన్ని మనం అధ్యయనం చేసుకోవాలి సీతారాములని కళ్యాణం మనమేం చేస్తాం అని కాబట్టి పోనీ కాదు కళ్యాణం చేయాలి అంటే సీతారామ కళ్యాణం చేయాలి హనుమంతుడు కళ్యాణం పెట్టి మరి ఆయన అందంగా ఆయన ఏదో చేశారు ఇప్పుడు ఆయన మొదలు నీకు నువ్వు పెట్టుకోకు అనివారు అలా అడిగేవారు అంటే పాప ఎదర ఇతర వాళ్ళని మనం ఎందుకు ఖండించాలనే అభిప్రాయంతో అలా అడిగేవారు కాబట్టి ఎవడో ఆయన మొదలుపెట్టారు ఆయన దీన్ని బాగా ప్రచారంలోకి తీసుకురావాలి మిషనరీజీ ఆయనప్పుడు దేవాలయ దీనికి దీనికి వెళ్ళారు ఎండోమెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నా దగ్గర గ్రంథాలు ఉన్నాయి పరాశర సంహితలో కొంత కల్పం ఉన్నది ఇదంతా కూడా నేను అథెంటిక్గా నిన్ను ముందు ప్రతిపాదన మీ అధీనంలో ఉండే రామాలయాలన్నింటిలోనూ ఇది మీరు చేయాల్సిందేని పెద్ద రికమెండేషన్ కొట్టుకుని వెళ్ళాడు ఇలా ఆయన ఆయన ఇంచుమించి మెత్తబడ్డాడు ఆ కమిషనర్ సరే అయితే రామాలయాల వాళ్ళు చేసుకుంటే మాకేం అభ్యంతరం లేదా నువ్వు నోట్ నోట్ పాస్ చేస్తామని అంటుంటే అప్పుడు చిన్నజీయర్ గారు అడ్డుపడ్డారు నో హనుమంతుడి కళ్యాణం ఏమిటి రాముడికే కళ్యాణం అని ఆయన గట్టిగా అడ్డుపడి ఆపించారు దాన్ని అప్పుడు ఇంక ఈ దేవాలయం వల్లతో మన వద్దు అని ఆయన ప్రైవేటు దేవాలయాల్లో చేయించారు ఈ కళ్యాణాలని ఆ తర్వాత ఆయన ఓపిక తగ్గింది ఇప్పుడు అది సమాజంలో వెనకబడి వేరే ఈ వడమాల చేయించిన ఆయన చాలా జీల్ తోటి ముందుకు తీసుకెళ్ళాడు దాంతో దేర్పోదు ఎవ్రి వేర్ యు ఫైండ్ వడమాల ఈ సిస్టమ్ సార్ లైక్ దాట్ కాబట్టి దేవత యొక్క ఉపాసన మీరు చేసినట్లయితే శాస్త్రీయమైన ప్రణాళిక ప్రకారంగా ఆ దేవతలో మీరు విలీనమైపోతారు ఆ మాట అంటున్నారు ఏతం ఇత ప్రేత్య అభిసంభవితాసు నేను ఉంటే ఇక్కడ ఉండే ఉపాసనని ఆధునిక కాలంలో ఉండేటువంటి వ్యవస్థలతో కొద్దిగా పోల్చి చెప్తున్నా అంటే కొంచెం విమర్శనాత్మకంగా చెప్తున్నానని నాకు తెలుస్తూనే ఉంది అయినా కూడా మరి వేదాంత పాఠంలో కొంచెం ఈ మాట చెప్పకపోతే పురాణిక్ రిలిజియన్ వర్సెస్ వేదాంతికి రిలిజియన్ వీటి మధ్యలో ఉండేటువంటి తేరాని అప్పుడప్పుడు అంటూ ఉంటే బాగుంటుందని అన్నాను అనమాట ఏదో అనేశాను అనేసిన తర్వాత దాని గురించి చర్చే ఉంది కనుక ఏ దేవతను ఉపాసనిస్తే ఆ దేవతలో విలీనం ఒకట అది రూదది దాటి ఉపాసన యొక్క స్వరూపం అట్టిది మీరు సూర్యుని ఉపాసన చేస్తే సూర్య స్వరూపంలో ఇక్కడ సగుణ బ్రహ్మోపాసన ఏతం పైన బ్రహ్మానుంది ఈ బ్రహ్మను అభిముఖముగా ద్వితీయ విభక్తికి అభిముఖము అర్థం ఈ బ్రహ్మను అభిముఖముగా ఎలా అయితే నది వెళ్ళి సముద్రంలో కలుస్తుందో అలాగే ఈ ఉపాసకులు వెళ్ళి ఆ దేవతలో కలిసిపోతాడు అని ఇక్కడ కర్త ఉపాసకుడు కర్మ దేవత పరబ్రహ్మ అని మీకు స్పష్టంగా కర్మ కర్త విడివిడిగా వ్యపదేశం చేశారు ఒకటే కర్మ ఒకటే కర్త అని చెప్పలేదు విడివిడిగా కర్మని కర్తని ఇక్కడ వ్యపదేశం చేశారు దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది ఏతమితి ప్రకృతం మనోమయత్వాదుగుణం ఉపాస్యం ఆత్మానం కర్మత్వేన వ్యపదిశతి ప్రాప్యత్వం వ్యపదిశతి ఇక్కడ కర్తాకర్మ క్రియా చూసుకోండి కర్తెవరు అభిసంభవితాస్మి ఉత్తమ పురుష కనుక అహం కర్మ ఏమిటి ఏతం ఏతం అంటే అర్థం ఏమిటి దీనిని దీనిని అంటే ఏది ఏది ప్రకృతము దాన్ని చెప్పాలి ఇక్కడ ప్రకృతం ఏమిటి మనో మయఃప్రాహసీరహ అని వర్ణింపబడిన బ్రహ్మ కంటే అభిన్నమైన ఆత్మ బ్రహ్మాన్న ఒకటే ఆ పరమాత్మను అది అది మనోమయత్వాది గుణములచే ఉపాసింపబడే పరమాత్మను అని ఆ పరమాత్మను కర్మగా ఏంట్లో కర్మ విలీన మగుటలో కర్మ అంటే ఆ పరమాత్మను పొందగలిన కర్మగా పొందబడేదానిగా కర్మ అంటే కర్త కర్మ క్రియ పొందబడేదానిగా శృతి స్పష్టంగా చెప్తుంది మరి అయితే కర్త ఎవరు పొందేవాడెవరు అభిసంభవితాస్మితి శారీరం ఉపాసకం కర్తృత్వేన ప్రాపకత్వేన వ్యపదిశతి అని తెచ్చుకోవాలి వ్యపదిశతి శృతి కర్తని చెప్తోంది ఏమని అభిసంభవితాస్మి అని నేను విలీనమైపోతాను ఈ విలీనమైపోయేవాడు ఎవడు ఉపాసకుడు ఉపాసకుడు ఎవడు శరీరమునందుండే జీవుడు వీడు ఉపాసకుడు వీడు కర్త కర్త కాబట్టి దేనిని దేనికి కర్త పొందుట అనే క్రియ ఎందు కర్త కాబట్టి పొందువాడు అవుతాడు వీడు పొందబడేది పరమాత్మ అవుతుంది కాబట్టి ఆ కర్మాకర్త అనే తేడా మనకి స్పష్టంగా తెలుస్తూ ఉపాస్యము పరమాత్మ అవుతుంది తప్ప కర్త ఎలా అవుతుంది ఉపాస్యము అభిసంభవితాస్మితి ప్రాప్తాస్మిత్యర్థ అభిసంభవితాస్మి ఒకటే పదం అదే దాన్ని మీరు అభిసంభవితా అస్మి అలా అనుకోకూడదు అభిసంభవితాస్మి దానికి అర్థం కూడా ప్రాప్తామి అది కూడా ఒకటే పదం ప్రాప్నతి లూట్ ప్రాప్త ప్రాప్తాస్మి ప్రాప్తా స్వ ప్రాప్తా పొందుచున్న పొందబోతున్నాను అనర్థం లూట్ న్యాంగత ఏక కర్మకర్తృవ్యపదేశో యుక్త ఇప్పుడు కొన్ని చోట్ల గుడ్డు పొదిగింది పొదిగి పెళ్ళయింది అన్నప్పుడు ఇలాంటి లేకపోతే మాయా మాయాశక్తి జగత్తుగా ప్రకటమైంది ఇత్యాది స్థలాల్లో అదే కర్త అదే కర్మ అని మనం చెప్పుకుంటాం అక్కడ గతి లేదు ఏంటంటే ఇది కర్త ఇది కర్మ అని స్పష్టమైన విభాగముతో కూడిన వాక్యరచన లేనప్పుడు అదే కర్మ అదే కర్త అని కర్మకర్తల ప్రయోగాలు ఉంటాయి వ్యాక్రియత అన్న చోట అటువంటి ప్రయోగమే అలాంటి చోట్ల గతి లేనప్పుడు దాన్నే కర్త దాన్నే కర్మగా చేసుకుని మనం వ్యాఖ్యానం చేసుకుంటాం ఇక్కడ అలాంటి కష్టం ఏం లేదు ఇక్కడ స్పష్టంగా వీటి కర్త ఇది కర్మ అని తెలుస్తూ ఉంది కనుక ఉపాసకుడు శరీరుడు ఉపాస్యము కూడా శారీరుడే అనే కర్మకర్త వ్యపదేశం చేయడము ఒకేదాని కర్మగా కర్తగా చేసి కూర్చోబెట్టడము ఇక్కడ తగదు కాదు మరి నువ్వు అక్కడ చేసే ఒకదాంటే అక్కడ గతి లేక చేశాం ఇక్కడ స్పష్టంగా కర్త వేరు తథ ఉపాస్య ఉపాసక భావోపి భేదాధిష్టాన ఏవా ఉపాసకుడు ఉపాస్య దేవత అనేటువంటి ఆ భావము నేను ఉపాసకుడిని ఆ దేవుని నేను ఉపాసిస్తున్నాను లేకపోతే ఆ హనుమంతుని ఉపాసిస్తున్నాను అనేటువంటి ఈ భావం ఉన్నదే ఈ సంబంధము దీనికి ఓపంత భేదం లేదే ఇది నిర్వహింపబడదు భేదం ఉండాలి కాబట్టి ఉపాసనలో ఈ భేదాన్ని మేము అంగీకరిస్తున్నాము కనుక భేదాధిష్టాన కాబట్టి ఇక్కడ ఉపాసకుడైన శారీరుణ్ణే ఉపాసమైన దేవతగా ప్రతిపాదించవలసిన సందర్భము లేదు తస్మాదీ నశారీర మనోమయత్వాది విశిష్ట ఈ కర్మకర్తృ వ్యపదేశము అనే కారణము చేత కూడా మనోమయ ప్రాణశరీరో భారూపహాని వర్ణింపబడిన ఉపాస్యతత్వము శారీరుడు కాదు అని నిర్ధారించడమైనది శబ్దవిశేషాత్ ఓం పూర్ణమద పూర్ణమిదం